ప్రార్థన స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవా సర్వశక్తి మంతుడా సర్వోనతుడ మహా మహాగనుడ యేసు ప్రభా నీకే స్థుతులు స్తోత్రం గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుకున్నారైనా దేవారాలు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించడానికి వర్ణాల ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వర్యం నీకే కలుగునిగా కలూయ నా దేవ నా ప్రవ్వ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీకు సన్నిధికి వచ్చిన దేవ నా తన్ను ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ మా జీతాలు సరిచేయండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రించండి ప్రవ్వ మీ వాక్యంలో సత్యం మీకు గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇవ్వండి ప్రభ మా అంతరంగ పురుషుని మీరు ప్రభావ ఆత్మీయ నేతలు ఇవ్వండి స్వస్థపరచండి ప్రవ్వ మా చెలను స్వస్థపరచండి మా చూపులను స్వస్థపరచండి ఆయన ఓ ప్రమా ఆత్మ జీవం శరీరం ఏకమై ప్రభ నేను శృతించేలాగన అలాంటి ఆత్మీయమైన అనుభవంలో నడిపించండి ప్రభ పరిశుధాత్మాభిషేకం నడిపించండి ప్రభావ రాణ బిడ్డ త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభ ఇక మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పరిశుధాత్మ నడిపింపు దయచేసి మీ నామానికి ప్రేమ తెచ్చుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా శృతి పాత్రుడా శ్రుతి పాత్రుడా నీ వేయోగ్యుడవయ్యాధనకు నీ వేయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడా నాయ్యా నీ వాక్యం నా పరవశము నీ వాక్యమే నాత్మకు ఆహారము ీ నా పరవశము నీ వాక్యమేనామకు ఆహారము మీ వాక్యమేనా పాదములకు దీపము మీ వాక్యమేనా పాదములకు దీపము మీ వాక్యమేనా పాదములకు దీపము స్తుతి పాత్రుడా నా ఏసయ్యా రాధనకు మీ వేయోగ్యుడవయ్యాధనకు మీ వేయోగ్యుడవయ్యా నాస్తుతి పాత్రుడా నా ఏసయ్యా నీ కృపయే నాశ్రయము నీ కృపే నాత్మకు అభిషేకము నీ కృపేనాశ్రయము నీ కృపేనా నీ యోగ్యుడవారాదనకు ీ వేయోగ్యుడవయ్యా స్త్రుడా నాయసయ మీ సౌందర్యముయ ఋషలేము మీ పరిపూర్ణత శ్రీయోను శిఖరము నీ సౌందర్యముయ ఋషలేము మీ పరిపూర్ణత ోను శిఖరము ని పరిపూర్ణత నా జీవితమ్యము పరిపూర్ణత నా జీవితమ్యము మీ పరిపూర్ణత నా జీవితమ్యము నాస్ పితాయా రాధనకు నీ వేయోగ్యుడవయ్యాధనకు నీ వేయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడా నా ఏసయ్యాధన చేస్తాం పరిశుద్ధుల బగుదేవా మీకు వందాలనైనా ఇస్రాయల్ల తండ్రి మీకే స్థితుల స్తోత్రాలు వేసయ్యా నాదా సత్య స్వరూపి ఓ ప్రభా మమ్మల్ని అందరినీ ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడుతూ ఇంతవరకు సురక్షితంగా నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వదనాలు వేసాయా భయంకరమైన శ్రమాల కాలం మేము ఉంటున్నాం తండ్రి ఎవరు గురితెరగలేదు ప్రభావ అంత యథావిధిగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు నేను కానీ ఎవరు గురితరగని సమయంలో జలప్రాలం వచ్చి వారిని అందరినీ కొనిపోయిన వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అట్లానే మీరు ఆకడ దినంనా ఉంటుందన్నారు ప్రభా కాబట్టి మేము ఆ రీతి గుండకుండా తండ్రి గురితరిగిలాగిన సహాయపడని ప్రతి సూచనని మేము గుర్తిరగాల ప్రవ్వ మీరు అక్కడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్నింటినీ గుర్తిరిగి వాటి ప్రకారంగా మేము జీవించాలైనా మీ సహాయం మాకు చాలా అవసరం ఒక క్షణం మీరు మమ్మల్ని విడిచిపెట్టినా మేము బ్రతకలేమైనా అంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నామే సయ సహాయపడని నడిపించమని ప్రార్థిస్తున్నాం కృపగల దేవ మహోనతుడుగు తండ్రి మీకే వందనాలు వేసయ్యా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా బ్రదర్స్ అందరితో మెలిసి వాక్యం వింటుండగా అందరిని ఆశ్రయించండి కృపలు జ్ఞాపకం తీసుకోండి ప్రతి పనిలో విజయం తెచ్చేయండి మీ కొరకు ప్రతి చోట సాక్షిగా నిలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కృప వెంబడి కృపమ్మ కనుగ్రహించి మీరే మహిమనుందమని ఏసుక్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అలలియ నిన్నటి దినంను మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం దర్శనం రాసిన పత్రిక అనుకుంటా ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆత్మ సంఘాలతో మాట్లాడడం అనేది కాబట్టి ఒక సంఘంతో అంటే పర్లేదు కానీ సంఘాలతో అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రపంచం అంతటా ఉన్న సంఘాలు ఇవి కాబట్టి ఈరోజు ఎంత భయంకరంగా పరిస్థితి ఉందంటే ప్రపంచం అంతట అసలు క్రైస్తవ జీవితము మొత్తం డిస్టర్బింగ్ ఉంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఎంత భయంకరమైన నెల అంటే ఒక గొప్ప దైవజన్యుడి మీద బహు భయంకరమైన నేరాలు మోపారు ప్రపంచమంతా డిస్టర్బ్ అయిపోయినాయి చర్చ్ రవి జకరేస్ అనే భక్తుని గురించి మాట్లాడుతున్నా నేను ఆయన మీద ఎంత భయంకరంగా నీచంగా ఆ నేరాలన్నీ రుజుపరచుకున్నారు మనుషులన్నీ ఆధారాలు చూపించి అంత డెబ్బై ఏళ్ళ మనిషి ఆయన మీద అట్లా చాలా చెత్త చెత్తగా లేడీస్ సాక్ష్యాలు ఇచ్చినారు ఇరవై ఏండ్ల అమ్మాయిలు ముప్పై నలభై ఏండ్ల అమ్మాయిలు లేడీస్ చాలా భయంకరంగా ఆయన చనిపోయిన వాడు చనిపోయిన వాడి మీద కూడా అంత భయంకరంగా సాక్ష్యాలు అభాండాలు వేసినారు అంటే కొన్ని ఆధారాలు కూడా క్రియేట్ చేసినారు అన్నట్టు ఎట్లా క్రియేట్ చేసినది ఆశ్చర్యంగా ఉంది అతే ఆయన మీద బహు నీచంగా ఆయన ఎంత నలభై సంవత్సరాలు ప్రయాసపడి దేవుని సేవలు అది మొత్తం గాల కలిసిపోయింది ఈరోజు ఆయన గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అది చూసి నేను బహు దుఃఖపడ్డాను యాక్చువల్ నిన్న నిన్న మొన్నంత బహు దుఃఖంగా ఉంది ఎందుకంటే ఎంతో ప్రయాసపడి సేవ చేసిన వాడు చివరికి అట్లా తయారైనా నేను ఆయన చేసినని నమ్ముతలేను చెయ్యలేదని కూడా చెప్పలేను ఎందుకంటే మనకి ఆ ప్రేరేపణ ఆ వివేచన అనుగ్రహించలే దేవుడు కానీ ఆయన జీవన స్థితి చూస్తే ఆయన ఎంతో కొన్ని లక్షల మందిని ప్రభు చెంతకు నడిపించండి ఒక్కరు గారు ఇద్దరు కొన్ని లక్షల మందిని దేవుని చెంతకు నడిపించండి అటువంటి సేవ కూడా ఆయన మరణించినాక ఒక సంవత్సరం కూడా కాలే మరణించి ఆయన మహా అంటే ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ మే ఆ టైంలో చనిపోయింది ఆయన క్యాన్సర్ తోని ఆయన జాయిన్ అయిపోయినాక ఇంకా ఆయన మీద ఇక ఇవన్నీ బయటకు వచ్చేసినాయి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఇన్స్పెక్షన్స్ ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో బయటకు వచ్చేసినాయి రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ ఇంటర్నెట్లు అన్ని పెట్టేసారు రిపోర్ట్స్ ఊహించుకోండి ఇద్దరు ఆడపిల్లలు పెండ్లైనాయి అనుకోండి వాళ్ళిద్దరికి ఒక కొడుకు ముగ్గురికి పెళ్లిలైనాయి అమెరికాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబము ఎంత భయంకరంగా ఇప్పుడు శ్రమ అనుభవిస్తుందని నేను ఊహిస్తున్నా మొత్తము పేరంతా చెడగొట్టుకున్నట్లు అసలు ఆయన అంత భయంకరంగా పాపంలో జీవించడంటే నేను ఒప్పుకోలేను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాను ఎందుకంటే ఆయన మాట్లాడిందే ఆయన వాక్యాలన్నీ వాటికి వ్యతిరేకంగా మాట్లాడండు అటువంటి జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడి అటువంటి పాపం చేసింటే నమ్మలేని స్థితిలో ఉన్నాం కానీ ఆ స్త్రీలు ఆరు మంది ఆయన గురించి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు వాళ్ళతోనే ఇన్వాల్వ్ అయింది అన్నాడే అన్నట్టు వృద్ధాప్యమైలో ఉన్న మనిషి అట చేస్తారంటే నమ్మలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే కొన్ని లక్షలాది ప్రజలు ఆయనను వెబడించేవాళ్ళు ఆయన సే ఆయన సేవలో పెద్ద సంస్థ ప్రపంచంలో ఇండియాలో కూడా పెట్టింది సంస్థ అంత పెద్ద సంస్థ ఒక్కసారి ఈరోజు డిస్టర్బ్ అయిపోయింది ఎన్నో వందల మంది ఎంప్లాయీస్ ఆ చర్చ్లో మాత్రం డిస్టర్బ్ అయిపోయింది పాపం అది ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంది ఇప్పుడు సరే మనం నమ్మకపోచు మనకి అరే అటువంటి పాపం చేస్తాడా ఇరవై ఏళ్ళ అమ్మాయితోని డెబ్బై ఏళ్ళలోడు ఇన్ని సంవత్సరాలు డెబ్బై వయసు నుంచి స్టార్ట్ చేసిన వాడు సేవ ఈరోజు ఆ రీతిగా ఉన్నాడంటే మనం నమ్మలేం కానీ వాళ్ళు ఆ అమ్మాయిలే ఆధారం చూపిస్తే ఇవ్వడని నమ్ముతాడు కదా నీ హృదయం ఒప్పుకోకుండా నీ మనసు దాన్ని ఒప్పుకుంటుంది కాబట్టి మనం ఉన్నది ఇది బహు భయంకరమైన దినాలు ఆయనకి రేపు ఈరోజు ఆయనకి రేపు ఇంకొవరికో మన సేవలో ఇవ్వనుకో నెలలు మోపుతూ ఉంటాడు దివారాత్రంలో మన మీద నిద్రలు మోపుతూ అందుకని నేను ఒకటి విషయం మీకు అందరూ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు సేవలో ఉన్నప్పుడు మటుకు బహు జాగ్రత్తగా ఉండాల వాడు దివారాత్రులు మన మీద నిరలు అవకాశం దొరికితే వాడు పట్టేసుకుంటాడు మింగేస్తూనే ఉంటాడు ముఖ్యంగా సేవలో పోతప్పుడు మీరు ఎప్పుడు ఒక్కరు పోవద్దు జీవన ఆత్మ నా మీద ఉంది అనేసి దేవుని సేవ చేయాలనే ఉత్సాహంతో మీరు ముందుకు పోయినప్పుడు ఒంటరిగా పరిస్థితులు అది ఇప్పుడు మీకు ఒక ఏమంటాము సాక్ష్యం ఉండాలా మీతో పాటు ఎవరు ఒకరు ఉండాలా ఆదారం ఎవిడెన్స్ అంటాము కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఒక బ్రదర్తో మాట్లాడుతున్నా కానీ ఒక సిస్టర్తో మాట్లాడుతున్నా కానీ ఎప్పుడు గుంపులో ఉండాల ఒంటరిగా ఉండద్దు అది మొత్తం ఒక దైవజను ఎంతో మందిని డిస్ట్రా చేసి కాబట్టి మనం మటుకు బహు జాగ్రత్త ఉండాల కళలు రావచ్చు కళల రూపకంగా దేవుడు మాట్లాడచ్చు ఏవైనా కానీ నువ్వు ఇతరులతో మాట్లాడటప్పుడు నీతో పాటు ఎప్పుడు ఒక వ్యక్తి ఉండాలా అది ఏం చేస్తుందంటే వృద్ధాప్యంలో నీ చివరి సేవా జీవితంలో నిన్ను మొత్తం సర్వనాష్టం చేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి నిన్న దినం నుంచి మనం చూస్తుంది ఏంటంటే ఆ మొదటి తెలిసి రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం నిన్న ధ్యానిస్తున్నాం అంతకుముందు కూడా కొంత క్లుప్తంగా ధ్యానించినాం ఇరవై మూడవ వచనంలో మొదటి తెసలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే సమాధానకర్త దేవుడే మిమ్మల్ను సంపూర్ణంగా పరిశుధపరచను కాబట్టి మీ మీరు సంపూర్ణంగా పరిశుధపరచబడితేనే కానీ మీకు సమాధానం ఉండదు అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ముఖ్యంగా తెసులోనికి పత్రిక ఇది కదా తెసలోనికలో కృత నిబంధన సంఘాలలో తెసలోనిక సంఘము బహుగా ఆత్మీయంగా ఎదిగిన సంఘం మర్మాలు లోతైన విషయాలు అర్థం చేసుకున్న సంఘం బైబుల్ అంతట్లో అయితే తెసలోనిక సంఘాన్ని మించిపోయిన సంఘము బెరయా బెరియా సంఘం ఆ పుస్లకరణలు చూస్తాం మీరు తెసలోనికంటే గనులని సాక్ష్యం పొందిండ్రు వాళ్ళు ఎందుకు పొందింటే వాళ్ళు దివారాత్రంలో ధర్మశాస్త్రాన్ని పరిశీలించి పరిశీలించినట్టు పరిశోధించే బాధ్యత అనేది బహు విశేషంగా ఈ యొక్క వాక్యాలు నేర్చుకున్నారంటే అందుకే వాళ్ళకి రాసినప్పుడు పౌలు బహుగూఢమైన విషయాలు రాసేటడు తెశ పత్రికలు చూస్తే ప్రతి అధ్యాయంలో ఎన్నో గూఢమైన సంగతులు ఉంటాయి అంత సునీసంగా అర్థం ఉదాహరణకి మనం చూస్తున్నాం ఇరవై వచనం అవన్నీ బహుగూఢమైన సంగతులు ముఖ్యంగా పునరుద్ధరణకు సంబంధించిన విషయాలు నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం కాబట్టి తెశలో నీకులే అంత చనటే చాలా వాక్యంలో లోతుకి వెళ్ళిపోయినారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది కానీ వాళ్ళని మించిన వాళ్ళు అంటే కాంప్రమైజ్ కాలే సమాధాన పడలే వెతికి దొరికేంతవరకు విడిచిపెట్టలే ఎవరైనా కానీ వాక్యం చెప్పేటోళ్ళు అయితే మనం ఎందుకు ఈ ముఖ్యంగా ఇరవై మూడో వర్షాన్ని అనిస్తున్నామంటే మీరు సంపూర్ణంగా పరిశుదా పరచబడలా అంటే సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి రావాలా ఉదాహరణకి నీ ఆత్మ రక్షణ పొంది నీ శరణం రక్షణ పొందకపోతే నీ శరంలో ఇంకా పాపం మిల్తా ఉంటాడు నీ ఆత్మ రక్షణ పొంది నీ ప్రాణం రక్షణ పొందకపోతే ప్రాణం నా రక్షణ పొందకపోతే నరగానికి పోనట్లే అందుకే ఒకటి సర్వస్వం సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మన ప్రభు నోటి ద్వారా కాబట్టి ప్రాణం చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే కాబట్టి ప్రాణం అంటే దాని ఇంగ్లీష్లో సోల్ అంటారు అది స్వేచ్ఛగా తిరగలని ఆశాదానికి మొదటి నుంచి కూడా సృష్టి ఆరంభానికి ముందటి నుంచి ఉంది అది దేవుని దగ్గర మనమంతా అక్కడ ఉన్నాం ఒకప్పుడు అని వాక్యం చెప్తుంది జగత్పునరులు వేయబడక ముందే మనం అక్కడున్నాం జగత్పునరులు వేయబడక ముందే మన ప్రభు మన కొరకు మరణించిన కూడా వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇవన్నీ ఎప్పుడు చదిపోయినాయి అవన్నీ తిరిగి తిరిగి వస్తున్నాయి అన్నట్టు ఆయన అంత జ్ఞానవంతుడు మన ప్రభు ఆయన జ్ఞానంలో ఇవన్నీ ఎప్పుడో జరిపోయినాయి అవి ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి వాటి సమయంలో అంతే కాబట్టి నీ శరీరము కూడా రక్షణానుభవంలోనికి రావాలా నీ ప్రాణం కూడా రక్షణానుభవంలోకి రావాలా నీ ఆత్మ కూడా రక్షణ అనుభవంలోకి రావాలా ఈ మూడు ఆ అనుభవంలోకి వస్తేనే కానీ సంపూర్ణంగా పరిశుద్ధపరచబడవు ఎందుకు గొప్ప దైవజనులు శరీరానికి పడిపోతారంటే ఇదే బలహీనత వాళ్ళ శరీరము సంపూర్ణంగా పరిశుద్ధంగా తయారు కాలేదు దాంట్లో ఇంకా ఎక్కడో పాపపు నియమం ఉంది ఈ లోకంలోని విషయాలని వస్తువులని ఆ మనుషులని చూసినప్పుడు నీ శరీరము ఇంకా ఉద్రేకపరచబడుతుందంటే నీ శరీరము ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేదు అది ఏ వయసైనా కావచ్చు యవనస్తుడే కావచ్చు వృద్ధుడే కావచ్చు సాధారణంగా యవనస్తులే పడిపోతున్నారు అంటారు కానీ మనం చూస్తున్న మన కాలంలో వృద్ధులు పడిపోతున్నారు టకా టకా టకా టకా పడిపోతున్నారు గొప్ప గొప్ప దైవజనలు పడిపోతున్నారు ఎందుకు అంటే యజబెల్ ఆత్మ ఎక్కడ విచ్చలవిడిగా ఉందని మనం ప్రకటన గ్రంథంలోని వాఖ్యలు చేసినప్పుడు ఒకరోజు చూసినాం ఒక శనివారం కాబట్టి ఏసుప్రభు తప్ప ఎవరు కూడా మనల్ని సంపూర్ణంగా పరిశుభ్రపరచలేరు పాత్ర నిబంధన కాలంలో అవకాశం లేకుండే మనుషులకు అందుకు ఇస్రాల్ వాళ్ళు వాళ్ళ శరీరాలతో ఎంతగానో భయంకరమైన పాపములు చేసినారు రకరకాల విగ్రహాలని తట్టు తిరిగింది అట్లా సంపూర్ణంగా పరిశుద్ధ పరచబడలేకపోయినారు వాళ్ళు కానీ నూతన నిబంధన పుస్తకానికి వచ్చేటప్పటికీ మనకు అదే విషయం జ్ఞాపకం చేయబడుతుంది దేవుడు తప్ప ఎవ్వరు మనల్ని సంపూర్ణంగా పరచపరచాలి ఈ లోకంలో ఏ సొల్యూషన్ లేదు ఏ మార్గం లేదు మనకి కాబట్టి మీ ఆత్మయూత్ జీవమును శరీరంను మన ప్రభుని ఏ సుక్రిస్తు రాకడైంది నిందా సంపూర్ణంగాను ఉండనట్లు కాపాడబడను గాక ఇది మన ప్రార్థన ఎటువంటి నింద నీ విదడానికి వెళ్ళేది నింద రహితంగా ఉండాల చూడండి చనిపోయిన నిందలు వస్తాయి అవలనేది ఏంటంటే బ్రతుకున్నప్పుడు వాటి అన్నిటి దాచిపెట్టిండి ఆయన చేసిండు కొంతమంది సాక్షాలు ఆయన గురించి ఏమనంటే ఆయన బ్రతుకున్నప్పుడు పెద్ద ఆ పెద్ద సంస్థ అది అంత పెద్ద సంస్థకే ఆయన చైర్మన్ కాబట్టి అందరు భయపడేట వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళైనా కాబట్టి ఎవరు ధైర్యంగా చెప్పలేదంట మన దేశమే కాదు ఆ దేశంలో కూడా అట్లానే ఉంది చూడండి ధైర్యంగా మనుషులు ఎవరు మాట్లాడలేకపోయినా నాకు కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ అందరూ పైకి భక్తి కనిపిస్తే బయటికి పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు వారి పెదములు దేవుడిని స్థుతిస్తున్నాయి కానీ వారి హృదయాలు బహు దూరంగా ఉన్నాయి కాబట్టి ఈ వాక్యం మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాల కొంతకాలం ఎందుకంటే మనిషిని ఎట్లా తయారు చేసిండు దేవుడు విషయం మనము ఆలోచిస్తున్నప్పుడు బహు ఆశ్చర్యకరంగా ఉంది భయంకరంగా భయమేస్తుంది అది ఆలోచించినప్పుడు నేను అపోలో హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఒక డాక్టరు నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో మధ్య నుంచి ఒక డాక్టర్ లేచిండు ఆయన చెప్తున్నాడు నేను డాక్టర్ దేవుని నమ్మకపోయేవాడిని కానీ ఫస్ట్ టైం ఆ ల్యాబ్లో తీసుకుపోయి ఆ చనిపోయిన శవాన్ని డైసెక్ అనాటమీ అది దాన్ని ఏమంటారు వాళ్ళు మార్చరీ రూమ్ నుంచి తీసుకొచ్చి ప్యాథాలజీ రూమ్లో తీసుకొచ్చి బాడీ ఓపెన్ చేసి లోపల అవయవాలు చెక్ చేస్తారన్నట్టు ఈయన ఎందుకు చనిపోయిండు కారణం ఏందని ఆ దాని మీద రిపోర్ట్ రాసినాక రిపోర్ట్ పంపించేస్తారు అప్పుడు ఈ స్టూడెంట్స్ని అందరినీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరినీ పిలిపించి చుట్టూ నిలకూర్చొని నిలబెట్టి ప్రొఫెసరు మనిషి యొక్క శరీరాన్ని కట్ చేసి లోపల అవయవాలు అన్నీ నేర్పిస్తానంటే వాటికి సంబంధించిన విషయాలు అయితే ఈ స్టూడెంట్ చెప్తున్నాడు సార్ నేను ఫస్ట్ టైము మనిషి శరీరాన్ని కట్ చేసి దాన్ని ఓపెన్ చేయంగానే నా కండ్లు తెచ్చుకున్నాను నేను దాన్ని అంతవరకు దేవుని కానీ అది చూడగానే ఒకేసారి నేను దేవుని నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే అంత జాగ్రత్తగా అంత పర్ఫెక్ట్ గా అవి ఇవ్వాలని తయారు చేసి ఎవరో కావాలని అంత జాగ్రత్తగా ఆలోచించి ఒక్కొక్క దానికి కనెక్షన్స్ పెట్టి తయారు చేసినట్లు కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా ఒక పవర్ ఉంది ఆ పవరే దేవుడు అనేసి నేను నమ్ముతా నేను ఈరోజు సరే మనం కూడా అనొచ్చు బాడీ ఓపెన్ చేసినప్పుడు లోపల అంతా జాగ్రత్తగా ఊపిరితిత్తులు దాని తర్వాత గుండెకాయ దాని తర్వాత బ్రేగులు దాని తర్వాత లివరు కిడ్నీసు అంతా పర్ఫెక్ట్ గా తయారు చేసేడు దేవుడు మనం కూడా ఆశ్చర్యపోతాం కానీ మనకి బయలుపరచబడ్డ ఈ సత్యము ఈ లోకంలో వాడికి బయలుపరచకపోయిండొచ్చు దేవుడు ఒక మనిషిని తయారు చేసినప్పుడు వాడికి కేవలం శరీరమే పెట్టింది కాక వాడిలో ప్రాణం పెట్టిండు దాని తర్వాత వాడిలో ఆత్మ కూడా పెట్టిండని వాక్యం చెప్తుంది ఇంగ్లీష్లో దాన్ని మనం బాడీ సోల్ అండ్ స్పిరిట్ అంటాం కాబట్టి ఇక్కడ కూడా అదే జ్ఞాపకం మన ప్రభు వచ్చే టైంకి రహితంగా ఉండాలంటే మీ ఆత్మ మీ జీవము మీ శరీరము ఈ మూడు సంపూర్ణంగా పరిశుధపరచబడాల అయితే నిన్న దినమే నేను చూపించిన ఈ మూడు కలిసి జీవించాలంటే బహు కష్టతరం అందుకే మనుషులు ఈ లోకంలో అన్యాయంగా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వాడి శరీరం లాక్తూ ఉంటుంది ఎక్కడ పడితే వాడి శరీరం వాడి ఆత్మను గుంజుకొని వెళ్తూ ఉంటుంది అందుకే ఆత్మ కాదు జీవం గుంజుకొని వెళ్తూ ఉంటుంది కానీ ఆత్మ ఏమంటుందంటే అది చెయ్యొద్దు అవి తప్పు అని చెప్తూ ఉంటుంది అది కానీ ఈ రక్షణ అనుభవం లేని జీవం ఏం చేస్తుందంటే ఈ లోకంలో విచ్చరివిలుగా జీవించడము తిరుగుబాటుతనం చేయడము అపవిత్రంగా జీవించడానికి మళ్ళీ దాని కోరికలు తీర్చుకోవాలంటే శరీరాన్ని వాడుకోవాలది అట్లా తయారు చేసిన దేవుడు మనిషిలో ఈ మూడింటిని శరీరము జీవము ఆత్మ కానీ జీవము ఆత్మ కంట్రోల్లో లేకపోతే మటుకు శరీరము అదుపులోకి రాదు ఇప్పుడు రోజు క్రైస్తవ జీవితంలో ఎందుకంత భయంకరంగా జీవిస్తున్నారు మనుషులు అంటే ఈ సత్యాలు అర్థం కాక ఈ మూడు సంపూర్ణంగా కలిసి ఏకీభవిస్తేనే కానీ నువ్వు క్రీస్తుకు మాదిరి జీవించలేవు అసాధ్యం ఇంపాసిబుల్ ఎంత వాక్యం అన్న ఎంత ప్రార్థన చేయి ఏమన్నా చేయి వీటిని వీటిని అదుపులోకి తీసుకురాకపోతే కష్టమే అపవిత్రతలో పడిపోతూ ఉంటాం శరీరం అపితల పడిపోతే ఏమవుతుంది శరీరము విడిచిపెట్టాల్సి వస్తుంది అప్పుడు ప్రాణం ఈ యొక్క బంధింపబడ్డ ఈ శరీరం నుంచి విడుదల దానికి ఇష్టం ఎప్పుడు శరీరంకి బయటికి పోవాలన్నా దానికి ఇష్టం ఎట్టెట్టబోయే వస్తూ ఉంటుంది అది అది పోవాలంటే నీ శరీరం మేల్కున్నంత వరకు అది పోలేదు ఎవరైతే నేను నిద్రపోతావో ఆ టైంలో అది బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి దాని కోరికలన్నీ తీర్చుకొని వస్తూ నీకు రక్షణ అనుభవం లేదనుకో ప్రభుకు నువ్వు జీవితాన్ని సమర్పించకపోతే వచ్చేవిడకి జీవస్తుంది అది అది కళలల్లో పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి మనుషులు అంటే ఆ కళల్లో ఆ నీ ప్రాణము ఎటెటో వెళ్ళిపోతుంది అన్నట్టు అపవిత్రమైన జీవితం జీవించి వివాహం చేసుకున్న కూడా అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటారు కానీ నీ ప్రాణము పరిశుద్ధంగా జీవించాలంటే మటుకు అది రక్షణ అనుభవంలో రాకపోతే మటుకు అసాధ్యమే అందుకు మనము ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటాం ఇవి ఏ సైకాలజీ పుస్తకాలలో చెప్పాడు ఏ ఫిలాసఫీ పుస్తకాలలో చెప్పాడు ఇవి ఎక్కడ ఉండవు కూడా ఇవి పాయింట్స్ కాబట్టి నీ శరీరము ఆయన వచ్చేంతవరకు పరిశుద్ధంగా కాపాడపడాలంటే నువ్వు దాన్ని లోపరుచుకోవాలా అసాధ్యం చాలా మందికి లోపరుచుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి అది ఆకలికి తట్టుకోలేదు దాహానికి తట్టుకోలేదు కోరికలకు తట్టుకోలేదు మళ్ళీ వాటి అన్నిటిని ఏం చేయాలని చెప్పి ట్రైనింగ్ ఒకటే మార్గం సో ఏం ట్రైనింగ్ జిమ్కు పోతే అయ్యేది కాదు కదా అది అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనము నిశ్శాత స్థితిలో ఉన్నాం అందుకే మనకి దేవుడి సాయం అవసరం ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తం సాధ్యం కాబట్టి నీ ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడి నుంచి ఒక చిన్న భాగం అది పొందుకున్న మనం పుట్టుకతో నీ ఆత్మ ఏం చేస్తే నీ ప్రాణాన్ని హెచ్చరిస్తూ ఉంటది నీ ప్రాణం ఏం చేయాలా నీ శరణి వాడుకోవాలా అది వాళ్ళ ఇష్టం ఉన్నట్లు అవి వాడుకునేయకుండా నువ్వేం చేయాలా దేవుని ఆత్మని పొందుకోవడం ప్రయత్నించాలి అప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆత్మస్వరూపిగా అవుతావు అప్పుడు నీ ప్రాణము నీ ఆత్ నీ శరీరము నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అందుకే యోగు గ్రంథం ధ్యానించినప్పుడు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను చాలా మందికి సరే మీరు చాలా మీరు చాలా మంది యవనస్తులు వింటున్న వాళ్ళు వృద్ధాప్యం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ అంటే ఇక అయిపోయినట్టే ఏజ్ యాక్టివ్ ఏజ్ అయిపోయినట్టే మన ఈ యోగ అంటున్నాడు ఆ వృద్ధాప్యంలో నేను కన్యకని ఎలా చూడగలను అంటున్నాడు బిడ్డతో సమానం కదా కన్యక ఒక కన్యక బిడ్డతో సమానం నేను ఎట్లా చూడగలను అమ్మాయిని కానీ ఈరోజు ప్రపంచం అంతటా వృద్ధులే వ్యభిచారంలో పట్టబడుతున్నారు పోలీస్ కేసెస్లలో దానికి తగినట్లు ఫార్మస్యూటికల్ కంపెనీస్ వృద్ధులకి ఉద్రేకం పరచడానికి మందులుగా అనుకుంటున్నారు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అది ఎవడు గ్రహించని స్థితిలో అందరూ ఇటువంటి జీవితంలో ఉన్నవాడు మళ్ళీ నరకానికి పోకుండా దేవుని దగ్గరికి ఎట్లా పోతాడు దేవుడు పరిశుద్ధుడు కదా దేవుని దగ్గర పోవాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి మనం నిషిద్ధమైనది కూడా పర్లోక రాజాల్లో ప్రవేశించలేదంటుంది వాక్యం కాబట్టి కొన్ని విషయాలు మరి విషయాలు నేను వీలైతే రేపు మరి దీర్ఘంగా అవి నేను చూపిస్తా కానీ ఈరోజు మటుకు ఒకటి మనం చెప్పేది నేను నేను చూపించినట్లు అబ్రహాం గర్భంలో లేవి ఉన్నాడు అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ క్రితమే అంటే ముని మనవుడు అబ్రామ్కి ముని మనమాడు ముని ముని మనమడేనా కుమారుని పేరు ఇసాకు ఇసాకు కుమారుని పేరు యాకోబు యాకోబు నాలుగో కుమారుడు లేవి అనుకుంటారు నాలుగో కుమారుడు రెండో కుమారుడ మూడో కుమారుడు లేవి అంటే మూడు తరాలు అబ్రామ్ తర్వాత మూడు తరాలు మూడు తరాల మంచి అంటే ఇయర్స్ అని నేను చూపించిన క్యాల్కులేషన్స్ ఫోర్ ఇయర్స్ ముందు పుట్టకపోయేవాడు అబరామ్ గర్భంలో ఉండి అబరాము చేస్తున్న జీవన విధానం చూస్తున్నాడు ఇది బహు ఆశ్చర్యంగా ఉంది అంటే మన ముని మనమళ్ళు ఆల్రెడీ మన బాడీలో ఉన్నారని ఈ వాక్యం హెచ్చరిస్తుంది వాళ్ళు భవిష్యత్తులో చూస్తున్నారు కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందే వాళ్ళు చూస్తున్నారు ఈ లోకంలో ఏం జరుగుతుందో కానీ ఎప్పుడైతే శరీరం తల్లించుకొని ఈ వస్తారో అవి మర్చిపోతున్నారు కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితంలో సాధన చేస్తావో ఇవన్నీ నీకు జ్ఞాపకం చేయబడతా ఉంటాయి నేను ఒకటి గమనించిన ఏంటంటే మా పూర్వీకులకు ఉన్న హ్యాబిట్స్ అని నన్ను వెంబడిస్తుండే కొన్ని చెడు హ్యాబిట్స్ కూడా నన్ను దగ్గరకు వచ్చినప్పుడు నాకు అది భయం వేసింది ఎందుకంటే ఇది వాక్యానికి విరుద్ధమే ఈ మా పూర్వీకులకు ఆ హ్యాబిట్స్ నేను వాటిని ఎంతో కష్టంతోనే అసహించుకున్న ఆ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చేసిన కేవలము రక్షణ అనుభవం వలననే ఇది ఏసు ప్రభుత్వ ద్వారా తప్ప ఎవ్వరు అటువంటి ఎబిలిటీ ఇవ్వలేరు నేను అది గమనించిన నా ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో కాలేజ్ డేస్లలో కూడా నేను చెప్పినా కూడా ఒకసారి సాక్ష్యం జనరల్గా అవి నేను ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు కూడా ఎందుకంటే అది మన మెయిన్ చర్చెస్లలో అవి చాలా డిస్టర్బింగ్ ఉంటాయి నేను ఎవరిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరితో కూడా ప్రేమలో బలవంతం చేసిన కూడా ఎంతోమంది స్త్రీలు అయినా నేను పడలేదు ఎంతోమంది ఎంటబడ్డాక నేను పడలేదు నా మీద ద్వేషంతో వ్యతిరేకంతో నాకు చాలా మంది వ్యతిరేక కూడా అయిపోయినారు స్త్రీలు అయినా కానీ నేను కాంప్రమైజ్ కాలేదు అనేసి వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడలే ద్వేషించేలా వాళ్ళ పేర్లు ఎక్కడ తీసుకోకూడలేదు యువసేపుకు ఎటువంటి అనుభవాలు జరిగినాయో డిట్టో అనుభవాలు నాకు జరిగినాయి నా లైఫ్లో యువసేపు ఏ రీతిగా ఆ పాపం చేయకుండా పరిగెత్తిపోయిందో నాకు కూడా అటువంటి పరిస్థితి జరిగింది నేను కూడా ఏడ్చుకున్నాను ఇంటికి వచ్చి రవ్వ ఈరోజును నన్ను కాపాడినందుకు నీకు ఎంతో వందనాలు నేను ఆ పాపం చేసిన నా పరిస్థితి ఏమైంది ఈరోజుకి అడ్రస్ లేకుండా పోయేవాడిని నేను ఎవ్వరికి దొరకకుండా అటువంటి అంటే నేనేదో గొప్పవాన్ని నీతిమంతుని చూపించుకోవడం కొరకు కాదు కానీ నేను అనేది ఏంటంటే ఈ ఎక్స్పీరియన్సెస్ మీరు యంగ్స్టర్స్ మీరు వింటున్నారు ఇవన్నీ ఈ ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా వస్తాయి ఎందుకంటే నేను మీకు చెప్తుంది ఏంటంటే నా నా సహవాస నాతో పాటు సహవాసం చేసిన వాళ్ళకి అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి నేను ఇంతకుముందు ఏ దైవజనుల సహవాసం లేనో వాళ్ళ నాకు వచ్చినాయి నేను గమనించినది ఇది ఆత్మీయ ప్రపంచం శారీరకంగా ఉన్నవానికి ఏం అర్థం కాదు ఇవన్నీ కాబట్టి ని శరీరాన్ని నువ్వు కంట్రోల్లోకి తీసుకోవాలా ఏ రీతిగా లేవి నాలుగు వందల సంవత్సరాలు పుట్టక ముందే తన పితరుడు తన ముత్తాత ఎట్లా చూడబోతున్నాడు ఏం చేయబోతుండో అవన్నీ కండారా చూడగలిగిండు ఆయన శరీరంలో ఉండి కాబట్టి ఈ విషయం అర్థం చేసుకున్న మీరు మీ ఫాదర్స్ హ్యాబిట్స్ నుంచి బయటకు రావాలా వారికి అపవిత్రతల నుంచి రావాలా మీ ఫాదర్కి త్రా రావడాలు వాటి నువ్వు దాన్ని కా దాన్ని అంటించుకోవద్దు ఎందుకంటే మా ఫాదరే తాగొద్దు అప్పుడు నేనేం తాగొద్దు అని సమర్థించుకోవద్దు దాన్ని నువ్వు అసహించుకోవాలి ఎందుకంటే రక్షణ అనుభవం నీకు కాబట్టి ముఖ్యంగా సేవా జీవితంలో స్త్రీలు పురుషులు చాలా కేర్ఫుల్గా ఉండాలి కాంప్రమైజే కావద్దు ఒంటరిగా ఎప్పుడు కూర్చోవద్దు మీరు మీ మీ పేరు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది సాధ్యమైన కాడికి దూరం ఉండాలా ఎవరన్నా బ్రదర్ నాకు బ్రదర్ అండి సిస్టర్ నాకు సిస్టర్ అంటే మటుకు జాగ్రత్తగా ఉండాలా మీరు బహు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నేను చెప్పిన వాడు ఈ సంవత్సరం బహు భయంకరంగా కొట్టబోతుండే మనల్ని అందుకు మనకి స్పెషల్ పవర్ ఇస్తుంది దేవుడు కాబట్టి నీ ప్రాణము నీ ఆత్మ లీడర్షిప్లో ఉండాలా అంటే నీ ఆత్మకి నువ్వు లీడర్షిప్ ఇవ్వాలా అండ్ నీ ప్రాణంతో నువ్వు సెల్ఫ్ కౌన్సిలింగ్ అంటాం దాన్ని ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండము ఎందుకు ఉప్పొంగుతున్నావు అటువంటి సలహా నువ్వు నీ ప్రాణానికి ఇవ్వడం నేర్చుకోవాలా ఇది కష్టమే ఎందుకంటే ఈ లోకం చెప్పదు ఇటువంటి మనం ప్రభు నుంచి నేర్చుకున్న ఈ విధానాలు కాబట్టి అది ప్రాక్టీస్ చేయాలా కాబట్టి కాబట్టి ఈ అదుపులోనికి నువ్వు రావాలంటే ఏం చేయాలంటే లాస్ట్ సొల్యూషన్ అదొకటి చెప్పేసి నేను ముగించేస్తా ఎందుకంటే ఎప్పుడు కనివిన విషయాలు ప్రభు మనకు బయల్పరుస్తుంది ఈ సమాచారం ఎవరు చెప్పలేదు మనకి ఇవన్నీ ఇంతకుముందు కూడా కాబట్టి ఒకటి ఏంటంటే నీ ఆత్మకి నీ ప్రాణం మీద ఆధిపత్యం ఇవ్వాలా అది కరెక్ట్ భాష అనుకోట నేను చెప్పాడు నీ శరీరానికి కూడా నీ ప్రాణం మీద ప్రాణానికి ఆధిపత్యం ఇవ్వాలా నీ ఆత్మకి నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని సబ్మిట్ చేయాలా లేక నీ ఆత్మ వాటికి లీడర్షిప్ తీసుకోవాలా లీడ్ చేయాలా అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి ఆత్మ ఆత్మకే ప్రతి విషయంలో ఇస్తేనే కానీ నువ్వు పాపం చేయలేవు చెడు పనులు చేయలేవు దొంగతనం చేయలేవు అబద్ధాలు మాట్లాడలేవు వేషధరణ ఉండదు అవి శారీరకమైన కోరికలని మనం ఎఫ్ఎస్ లో రాష్ట్రపతి కల చూసినాం కాబట్టి శారీరకమైన క్రియలు అవి స్పష్టమైనవి వాటిని నువ్వు కంట్రోల్కి తీసుకోవాలంటే నీ ఆత్మకి లీడర్షిప్ ఇవ్వాలా అంటే నీ అంతరంగ పురుషుడు నీ అంతరంగ పురుషునికి నువ్వు ఆ పవర్ అధికారం ఇవ్వాలా అది నీ వల్ల కాదు కాబట్టి ఒకటే మార్గం దాని ఉపవాస ప్రార్థన చేయండి ఇప్పుడు ప్రభావ నా అంతరంగ పురుషుణ్ణి బలపరచునైనా నీ యొక్క ఆత్మచేత నా ఆత్మ నీ ఆత్మతో ఏకం కావాలా ప్రవ్వ నీ ఆత్మ లేకుండా నా ఆత్మ నడవలేదు ధైర్యం ఉండదు ప్రాణం మీద లీడర్షిప్ పొందుకోలేదు శరీరం మీద ప్రాణంషిప్ లీడర్షిప్ పొందుకోలేదు అది కాబట్టి ప్రవ్వ మీరే నాకు సాహికల్కుండా నడిపించు ప్రవ్వ అన్న ప్రార్థన ఈ సంవత్సరం మనం అది ఫుల్ కంట్రోల్ వచ్చేంత వరకు మనం చేయక తప్పదు కాబట్టి దేవుని యొక్క ఆత్మ వైపు చూద్దాము ఆయననే మనకి ఆదరణకర్త ఆయననే మన లీడర్ ఇప్పుడు ఎందుకంటే నేను ఈ లోకంలో ఉంటే వేరే ఒక ఆదరణకర్తను నేను పంపలేను అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కానీ మిమ్మల్ని నేను అనాథాలుగా విడిచిపెట్టలేదంటున్నాడు మీకు పరశుదాత్మను అనుగ్రహించిపోతున్నా వేరే ఒక ఆదరణకర్త కాబట్టి ఏశ్వ యొక్క ఆత్మను మనకి ఇచ్చిండు ఆయన ఆత్మ మన ఆత్మ జీవాత్మ పరమాత్మ రెండు కలిస్తేనే కానీ నీ ప్రాణం మీద అదుపు ప్రాణం అదుపులోనికి రాదు నీ శరీరం మరీ అసలు అదుపు రాదు లీడర్షిప్ దేవుని దేవుడు మనకి అనుగ్రహించాలా మన ఆత్మకు మన ఆత్మ ప్రభు ఆత్మ కలిసినప్పుడు ఇంకా మనము మన జీవితం సంపూర్ణంగా పరిశుద్ధంగా ఆయన కొరకు సమర్పించుకొని జీవించగలం అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధల వరకు తండ్రి మీకు వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలం ప్రభు లంచ్ టైంలో మీరు మాకు ఇచ్చిన ఫ్రీ టైంని బట్టి మీకు వందనాలు తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేలాగానే మిమ్మల్ని సృతించేలాగానే మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్ మీకు వంద నాలుగు ప్రభా ఓ ప్రభా ఇవి ఎవరు చెప్పలేరు ఎవరు వినలేరు ఎవరు చూపలేరు ఇటువంటి వాక్యాలు మీరు మాకు ఈ ఇచ్చినందుకు మీకు వంద నాలుగు ప్రభా ఎప్పుడు ధ్యానించలేదు నైనా ఇది మీ యొక్క ఆత్మ ప్రేరేపణని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ప్రదేశందరూ వింటున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వాళ్ళ శరీరాలను కంట్రోల్కి తీసుకోవాల ప్రభా ఎటువంటి అపవిత్రత వలసరంలో ఉండనికుండా కాపడండి ముఖ్యంగా వేషధారణ అపవిత్రత కామకత్వం నేను వాటి నుంచి వీరిని కాపడమని ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డలు పతనమైపోతున్నారు ప్రభావ గొప్ప గొప్ప దైవజన్లు కూలిపోతున్నారు ప్రవ్వ అది చూస్తుంటే ఏడిపోస్తుంది వేదన తంచుకొని వస్తుంది నుంచి ప్రవ్వ వారిని కనికరించండి వారి కుటుంబాలను ఆదరించండి ప్రవ్వ చనిపోయినాక కూడా పేర్లు జడగొట్టుకుంటున్నారు ఆ కుటుంబాలను కాపాడండి వారి భార్య పిల్లల్ని కాపాడండి ప్రవ ఆదరణ దేండి ప్రవ్వా ఆ శ్రమ అనుభవించిన స్త్రీల గురించి మేము ప్రార్థిస్తున్నాం వారిని కనికరించండి వారికి ఆదరణ దండి ప్రవ్వ వాళ్ళెంతగానో వేదనతో అవన్నీ బయటికి చెప్పుకుంటున్నారు తండ్రి వాళ్ళు అనుభవించిన బాధ అభ్యూస్ ఆదరించండి కనికరించండి నైనా వారి జీవితంలో అద్భుతకరం జరిగించండి ప్రవ్వ మేము ఒక దినం ముఖముఖ మిమ్మల్ని చూడాల ప్రవ్వ అప్పుడే ఇవన్నీ తెలుస్తాయి సత్యం ఎవరు ఏం చేశారు ఎట్లా ఉన్నారని మేము ఎవరికి తీర్పు అరం కాదు ఈ లోకంలో ఎవరి మీద మేము తీర్పు తీర్చలేం ప్రవ్వ ఎంత జాగ్రత్తగా జీవించాలనో ఆ యొక్క మేము నేర్చుకుంటున్నాం ఈరోజు కాబట్టి మా శరీరాలన్నీ ఓ ప్రవ్వ మా ప్రాణాలని మా ఆత్మకి లీడర్షిప్కి ఆపక చెప్తున్నాం నేను మీ ఆత్మ మా ఆత్మతో ఏకీభవించేలాగా మీ యొక్క అభిషేకం మాకు అటువంటి ప్రార్థనలు నడిపించండి ఉపవాస ప్రార్థన ద్వారా మా అంతరంగా పురుషుని బలపరుచుకోవాల ప్రవా లేకుంటే శరీరమే బలపడుతుందినైనా శరీరాన్ని పోషించుకోవడం వల్ల శరీరం బలపడుతుంది అంతరంగ పురుషుడు బలహీనంగా అయిపోతున్నాడు ఆయన మనం మాంతరంగా పురుషుని బలపరచుకోవాలంటే ఉపాస ప్రార్థనలు మాకు అవసరం అటువంటి జ్ఞానం అరుగించే సిద్ధపరచుకోండినైనా మమ్మల్ని అందరినీ మీరు అక్కడి వరకు సిద్ధపరిచి మీరేమై ఈ ఇందులో వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించి వారి కుటుంబంలో శాంతి సమయం దయచేసి ఉద్యోగ స్థానంలో ఘనవీజం అనుగ్రహించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం ఒక్కొక్కరిగా ప్రార్థన చేసాం వన్ బై వన్ ప్రార్థన చేసి మనం ముందుకెళ్ళిపోదాం సోదరు గొప్పని కొందా చేసిన మేము ఇప్పుడు కోరుకున్నాం చేసుకోవా మీరు దర్శించి మాట్లాడుకుందాం వేసుకోవా ఇన్న వాక్యం మా వృద్ధులు నాటపడానికి చేయండి రజ్య మేమే అనేకలు ప్రకటించాలా ఇసువా మీరు మాకు సాయం చేసండి గొప్ప విని కొందామా చేసిన దాన్ని కొత్త కొన్ని వాడుకోండి వేసుకోవా ఇన్న వాక్యం వేసుకోవా వృద్ధుల భద్రపరచుకోవాలా వేసుకోవా మీరే సాయం చేయండి ఇక తెగు నుంచి ఒక ప్రజలు రక్షించుకోండి వేసుకోబా వాళ్ళకి మీ స్వార్థ నీ నామంలో శస్త కవిత నమ్మాలేసుకోవా మీరు సాయం లేచండి గొప్పదిని పొందా చేస్తున్నాం అని ముఖ్యంగా వేసుకోవా ఇక సమయాన్ని మాకు చిన్న కుందనాభావా సమయాన్ని ఎంతమంది పొందుకోలేకపోతున్నా వేసుకోవా అందరందరూ పొందుకున్నలాగా మీరు సాయం లేచండి గొప్పని పొందా చేసినా కొత్త కొన్ని సేవకులు బలంగా వాడుకోండి వేసుకోవ ప్రభా పరిశుద్ధుడు మీకు వందనాలు ప్రభావ ఏసీ క్రీస్తునామం బట్టి ప్రార్థన చేసినాం ప్రభావ దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభావ పరిశ్వధుడు ప్రభా మహిమల దేవుడు ప్రభాసియా మహిమోన్నతుడు ప్రభా అన్ని వాక్యాలు విన్నప్పటికీ ప్రభావ పరిశుద్ధంగా లేకపోతే మేము ఒక పార్లు ఒక రాజ్యం చేరలేం ప్రభావ దినదినం మేము పరిశుద్ధపరచబడాల ప్రతి ఒక్కటి కూడా ప్రభావం మేము పరిశుద్ధంగా తయారు కావాలా మాలో ఎటువంటి ప్రభా డాగో మచ్చ కూడా ఉండడానికి వీలేదు మమ్మల్ని అభిషేకించండి మీకు పరిశుద్ధాత్మశక్తి బలం చేత నడిపించండి మహోన్నత దేవ కృప వేయడం మీకెంతో లెక్కలేనని వందనాల ప్రభా మీ సత్యాలన్నీ మీరు మాతో ప్రభా అవును ప్రభా మీరే మాట్లాడుతున్నారు మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా మీరు సత్య స్వరూపి ప్రభా కాబట్టి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా తీసే యొక్క సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా ఇంకెవరైతే ప్రభా స్వరసత్యంలోకి రాలేదో వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి మీరు మమ్మల్ని నడిపించండి మీకు పరిశుద్ధాత్మశక్తి చేత మేము సిద్ధపడి ఉండాలా నీకులను సిద్ధపరచాలా మీరే మహిం పొందమని ఈసుక్రీస్తుని ఆ మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవా స్వరశక్తి మంత్రానికి వందలే అబ్రహం సాకి యా కోపల గొప్పదేవా కృపాసత సంప్రోడా జీవం గల తండ్రి నీకు వర్ణాలేసయ్య ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మమ్మల్ని ప్రభావం ఎంతగానో ప్రభావ మీ వాకింగ్ చేతి మమ్మల్ని బలపరిచినారు మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఇక సమయం మీరు అనుగ్రహించినారు ప్రభా నీకు వర్ణాలేసయ్యా ఇక సమయం లేక ఉన్నారు ప్రభా కానీ మీరు ఆ సమయాన్ని అనుగ్రహించినారు దాన్ని నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించడం గొప్ప దేవ కృపామయడా నీకు వర్ణాలేసయ్యా ఇక సమాప్తి చివరి అంచులు మేము ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా సేవలో ముందుకెళ్లాలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఆయన ఇసు ప్రభా మా జీవానికి మా ప్రాణానికి ప్రభావ శరీరానికి ప్రభా ఆత్మ కంట్రోల్ తీసుకోవాల ప్రభావ మీ ఆత్మకు మేము వీళ్ళు కావాలా ప్రభ అయినా మా ఆత్మ మీ ఆత్మతో కలుసుకోవాలా ప్రభావ అప్పుడే ప్రభా జీవం మీద శరీరం మీద ప్రభా ఆధిపత్యం ఉంటుంది ప్రవ కాబట్టి ప్రభా నైతే మీ ఆక పర్యంతరం ప్రభా మీ రాకడు చంతవరకు ప్రవ అయినా ఇసు ప్రభా మా ఆత్మను ప్రభావ జీవాన్ని ప్రభా శరీరం మీరు కాపాడమని ప్రార్థిష్టం మా శరీరానికి ప్రభా రక్షణ తెచ్చేయండి మా జీవానికి రక్షణ తెచ్చండి మా ఆత్మకు రక్షణ తెచ్చేయండి మీ ఆత్మతో మేము కలిసిపోవాలా నా తండ్రి ఇసు నికే అన్నాలు ఇస్తాయి అలాంటి ఆత్మీయమైన అనుభవాలకి మేము పోలాగా మీరు సహాయపడండి ఎంత భయంకరమైన కాలు ఉంటున్నాం ప్రభావ దుష్టుడు ప్రభావ ఎంత భయంకర కూడా నేరాలు మోపుతున్న మా సౌదరుల మీద దీవారాతులు ప్రభ నాయన ఇసు ఏ రీతిగా ప్రభావ మనుషులను ప్రభావ కొడుతున్నాడు ప్రభావ మానసికంగా వాడు దెబ్బతీస్తున్నాడు కుటుంబాలను ప్రభావ కణికిరించే మన గొప్ప దేవ ప్రతి దినం ప్రభా మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ మాలో ఎలాంటి అపవిత్రత మనం ఉండద్దు ప్రభావ పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రతి క్షణం మేము పరిశీలించుకోవాలా శరీరాన్ని ప్రభావ జీవనం మీద కంట్రోల్ తీసుకోవాలా ప్రభావ మీ ఆత్మచేత ప్రభావ కాబట్టి మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు ఎంతో అవసరమైనా కాబట్టి ప్రభా ఆత్మీయమైన మా అంతరంగ ప్రభా పురుషుని ప్రభావ మీరు మేము బలహీన పరచుకోకుండా బలపరుచుకోలేగిన ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి అప్పుడే ప్రభావ జీవం మీద శరీరం మీద కంట్రోల్ తీసుకోగలం ప్రభావ తండ్రి సత్యం ఎంతో గొప్పది ప్రభావనైనా మీరు మాతో మాట్లాడుతున్నారు అయినా ఇష్ట ప్రభావంలో ఎంతగానో ప్రభావ మీరు అయినా మేము ఎట్లా జీవించా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభావా ఈ భయంకరణ కాలంలో మీరు ఎట్లా జీవించాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకని వన్నాలి సయ ప్రతి క్షణం ప్రభావ మినీ ప్రభావ మీ మా మా జీతంలో అవలంబించుకోవాలి సాయపడండి ఎలాంటి అపవ్యలు మేము పాడకుండా జాగ్రత్తగా జీవించాలా మా చూపుల్లో మా తలంపుల్లో మా హృదయంలో ఓ ప్రభా సమస్తంలో ప్రభావ మీరు ఉండండి ప్రభావ నైనా ఇసు ప్రభా మీ కంట్రోల్కి మీకు సమర్పించుకుంటున్నాం ప్రభావ నైనా మా ప్రాణాన్ని ప్రభావ మా జీవాన్ని ప్రభావ మీకు సమర్పించుకుంటున్నాం ప్రభావ మీ కంట్రోల్ తీసుకోమని ప్రార్ష్టం మీ ఆత్మధర్మంలో అది మీ ఆత్మ చేత ఓ ప్రభావ లీడర్షిప్ తీసుకొని నడిపించబడాలి ప్రభావ ఆ రీ అలాంటి ఆత్మీయమైన అనుభవం నడిపించమని ప్రార్థం నా ఏసిన తండ్రి అశుద్ధంగా మేము జీవించాలా ప్రభావ ఎంతో భయంకరంగా ప్రభావ తండ్రి కాలంలో మేము జీవిస్తున్నాం నాయన ఎంతో మంది పతనం అయిపోతున్నారు ప్రభా నాయన ఏస్తూ ప్రభుణాన్ని మేము ఎట్లా జీవించాల మీరు మాతో ఎలాంటి వేషధార ఉండడానికి వీలేదు ప్రభావ ప్రతి క్షణం ప్రభ మేము అశుద్ధంగా జీవి మీకు అంగీకారంగా జీవించాలా ప్రభా అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయను ప్రభావ నైనా ఏసై అని మీకేం అన్నాలు చెల్లిస్తున్నాం లోకంలోనే ఎంతో మంది సంఘాలు ఉన్నాయో ప్రభ ప్రతి సంఘం ప్రభా సత్యంలోకి మీరు నడిపించండి ఓ ప్రభా లాంటి అపవ్యలో పరు పడుకున్న ప్రభావ ప్రతి క్షణం అయినా మీ ఎందు భయంతోనే భక్తితోనే జీవించాలా ఈ యొక్క వాక్యాల ప్రభ ఎంతో గొప్ప ప్రభావ తండ్రి సంఘాలు ఈ రోజు ఇలాంటి వాక్యాలే ధ్యాని చెల్లిని ఉన్నారు అందుకే ప్రభావన తండ్రి దుష్టుడికి అవకాశం ఇచ్చే ప్రభావిడ చిన్న విధంగా సంఘాలను కొడుతున్నారు ప్రభా ఓ ప్రభావ ఎంత భయంకరంగా ప్రభావం జీవిస్తున్నారు ప్రభా క్రైస్తవ సంఘం అంత స్థితికి ప్రభావ ఎంతో భయంకరంగా తీసుకొస్తున్నారు ప్రభా ఓ ప్రభా నీకులు చూసి ప్రభా నాయన మీ నామానికి అవమానం కలుగుతుంది ప్రభావ అంత భయంకరంగా ప్రభ జీవిస్తున్నారు నాయన కనికరిని చూపించండి కృప చూపించండి ప్రభావ సంఘాలిక ప్రవణతను ఇలాంటి సత్యనమైన వాక్యాన్ని మేము ప్రకటించేలాగిన ప్రభా ప్రతి ఒక్క బిడ మీరు లేవనెత్తండి ప్రతి బిడ అభిషేకించండి ప్రభా నాయన ఇసు ప్రవణతన్ని నీకు వందల ప్రభ అంతరంగ పురుషులు మేము బలపరుచుకోవాలా నా తన ఇసు ప్రవణతండి మా ఒక చెవులని మీరు విప్పడిని ప్రభ మీరు స్వస్థపరచండి మా చూపులను స్వస్థపరచండి మా కళ్ళలను స్వస్థపరచండి ప్రభా నా దేవ నా ప్రభావం మీకు కంట్రోల్ మేము జీవించాలనే మీరు సహాయపడండి పరిశుభా నడిపి మాకు నిత్యం అనుగ్రహించండి దినాల్లో ప్రభావ ఎట్లా జీవించాలో ప్రభావ ఎట్లా జాగ్రత్తగా జీవించాలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీ వాక్యను పట్టుకొని మేము ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ ప్రతి వాక్యాన్ని ప్రభావ మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభావ రాబోయే పరిస్థితుల్లో నుంచి ప్రభావ మీరు జాగ్రత్తగా నా తన అపవిత్రం నుంచి మేము తప్పించుకోవాలా జాగ్రత్త నుంచి మేము తప్పించుకోవాలా ప్రభావ కామకత్వం నుంచి మేము తప్పించుకోవాలా ప్రభా ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలి శారీరకమైన క్రియలు మేము పడుకున్న ప్రభా మా శరీరాన్ని మీద మీరు కంట్రోల్ తీసుకోవాలా ప్రభా అది మా మాట వింటదనే ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ సయ్య అలాంటి ఆత్మీయమైన ప్రపంచంలోకి మేము ముందుకు పోతేనే ప్రభావ వాటి కంట్రోల్ తీసుకోగలం అని వాక్యం చెప్తున్న ప్రభావ ఆయన మీరే సహాయపడండి నాకేమో ఇక మధ్యకాల సమయంలో ప్రభావ ప్రతి బ్రదర్స్ ఇంటున్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు మీరు దీవించి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాహసం పెట్టుకున్న ఆయన నీకు వనాలి సయ్యా శరీరం షేధించుకొని ముందుకు పోవాలా ఈ ఆత్మీయమైన సత్యం మాకు బయలుపరచబడింది ప్రవ్వ మీకు వర్ణాలి సయ్య మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా ఈ వాక్యం ప్రభావ ఇతరులు కూడా మేము ప్రకటించాలి ఏ రీతిగా మేము ప్రకటించాలో నిషీధీకరించినైనా మీకు ఆత్మధర్మం నడిపించండి వైరస్ బాధ్యత అందరూ మీరు స్వస్థపరచండి నాదేమైనా ప్రభుత్వం పాపం క్షమించండి మీకు కైకర్యం చూపించండి ప్రతి బిడ్డ మీద ఆకర్షించుకోండి నాదేమైనా వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభావ ప్రతి ఒక్కరి మీరు కాపాడండి ప్రభావ ఆ వ్యాక్సిన్ ఏ సూక్రీస్తున్నాయి నోట్లేదు కావాలా ఎలాంటి పాయిజన్ ప్రభావ ప్రతి అవయవం తాడానికి వీలు ప్రతి అవయవం రిసెక్ట్ చేయాలా ఏ సూకరిస్తున్నావు అని నీకు నా దేవ మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రభావ నా దేవ నా ప్రభా ఇస్తు ప్రభా గొప్ప దేవ యొక్క దీనివంతం మీరు నడిపించండి మేము చేయ ఉద్యోగం పరిబాట్లు మీరు మాకు సాయకులు నడిపించండి ప్రతి స్థలాలలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా ఏసభి ఏ రీతిగా జీవించిన ప్రభావ తన చిన్ననాటి నుంచి ప్రభావ తన చివరి దశ వరకు ఎంతో జాగ్రత్తగా జీవించిన ప్రభావ ముఖ్యంగా యొన్న దశలో ప్రభావ నైనా ఇస్తు ప్రభ మేము మేము కూడా ప్రతి గమనించి జాగ్రత్త పాటించేలాగానే మీరు సహాయపడండి జాగ్రత్తగా జీవించాలా నా తన ఇసు ప్రభావాల వివేచన మాకు అనుగ్రహించి మనకు ప్రార్థిష్టం ఏదైనా గొప్ప దేవ విషయానికే వంద ప్రతిదాన్ని మేము తప్పించుకోవాల ప్రభావ ప్రభాన్ని మీరే మాకు సహాయకులు నడిపించండి మీ ఆత్మ ద్వారా ప్రభావంలో నడిపించండి ప్రభావ పరిశుధాత్మ నడిపింపు నిత్యం అనుగ్రహించి మనకు ప్రార్థిష్టం పొద్దున్నేస్తే ప్రభావ మీకు ఆత్మకరం మీద కనిపెట్టుకోవాల ప్రభావ కానీ ప్రవైగ మంది విచారాలతో మేము క్షమించండి ప్రభావ ఉపాస ప్రార్థనలు మేము ఓ ప్రభా నాది మా అంతరంగా పరుషులు పురుషులను బలపరచుకోవాలని ఉపాసం ఉండాలా మా శరీరం మా ప్రాణం ప్రభావ కంట్రోల్ తీసుకోవడానికి మేము ఉపాసం ఉండాలా అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన మా శరీరం నల్లగొట్టుకోవాలా ప్రభావ మేము షేదించుకోవాలా పతిదీ ప్రభా నా నా తను మీ కొరకు ప్రభావ మేము సంపూర్ణంగా సమర్పించుకొని నిందా రైతులుగా మీరు ఆకలి పర్యంతరం మేము జీవించాలా అనేకులు ప్రభావ అతని సత్యంలోకి నడిపించాలా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించి ప్రతి బ్రదర్స్ని మేము దీవించి ఆశ్రయించి ఓ ప్రభావ మీరు ఫలభరితమైన జీవితం దయచేయమని ప్రాధిష్టమైన గొప్పదేవ ఈస పుల్లలు చెరువని ప్రాంతంలో ప్రభ నాయన ఈస నెక్స్ట్ మంత్లో ప్రవ రుద్దుగా ప్రభు మీ ఆత్మ నడిపింపు దై చేయండి మేము ఏ రీతిగా వెళ్ళాలో ప్రభావ మీరే మార్గం సారాలని చేయండి మీకు పరిశుద్ధ ఆత్మ నడిపింపు దాయిచ్చింది అయినా అలాగ పరిస్థితుల్లో ప్రభావతను మేము ఎట్లా ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలో మా జ్ఞానం అనిపించి మాకు బయలుపరచండి ఒక ప్రభుత్వం కొంచెం ప్రార్థనలు మీకు కనిపెట్టుకోవాలో ప్రభావ మీరే సాయపడిన ప్రతి బిడ అభిషేకించి మీ స్థాయిలో వాడుకోండి నాయన ఈసారి భయంకర దుర్దినాల్లో ఉంటున్నాం ప్రభావ మా పరిచయం మేము ముందు కొనసాగించుకోవాలని మీరు సహాయపడని ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలని సహాయపడని ప్రవ్వా అయినా జరగబోయేటల్లా మీరు తప్పించుకొని ప్రవ్వ మీ ముందు టోకానొక దీన్ని మేము నిలబడాలా ప్రవ్వా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించని ప్రవ్వ మీ రాకడ వరకు మేము నిందారీతంగా ఉండాలా మా ఆత్మను ప్రభావ మా జీవాన్నిచారా మీరే కాపాడు మరి మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రవ్వా మమ్మల్ని బలపరిచి సంప్రతిలో నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోమని మీరు రాక వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామూను ప్రార్థించుతున్నాం తండ్రి మీకు వందలు ప్రభావంతసేపు మీరు ప్రాధాన్య వినవచ్చు ప్రతి ఒక్క మరో మీరు ఆలకించండి మీ పాద సన్నిధి ముందు పెట్టిన ప్రభా ఘన విజయాన్ని దయచేయండి మా ఆత్మలను బలపరచండి ప్రభా స్థిరపరచండి మీ లోపట ప్రభా సహాయపడండి ఒక్కరు పీవించారు ఏసాం మీకు ఎంతో వేలది వందనాలు ఏసిన ప్రశ్నం తండ్రి ఏసు క్రీస్తు ప్రకృప శాంతి సమాధానం ఆయన ఒక శక్తి నడిపిస్తూ మన కుటుంబీకులందరికీ సదాకాలం తోడ ఉండున గాకేన్ అందరికీ తెలిసాడు అన్నీ తెలుసా